పరిశుద్ధి రవాళ్ళు చాలా ఈ యొక్క గడిచిన కాలం అంత మాకు కాపాడి సజ్జులకి మీకు ఎంత మనం నూతన దినప్పుడు మీరు దినానికి మీకు నూతనమైన కృపను సహాయాల గురించి అనిపించండి పరిశుభ్రత గురించి నడిపించండి నూతనంగా అభిషేకించి నడిపించమని తాగించిన మీరు మార్గం సరళం చేయండి ప్రతి పనిలో విజయం వైరస్ తన్మాన్ని తిరుగుస్తున్న ప్రభావం అనేక మంది ప్రపంచంలో కంకరించమని ప్రార్థిస్తున్నాం క్షమించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రవ్వ మీరు కలిగిన పిల్లలు ఎప్పుడ ఇలాగే ప్రపంచంలో మీ యొక్క బిడ్డలతో మంచి చనిపోతుంటే మీరు భరించలేరు నాకు తెలుసు అయినా కానీ ప్రభు మీకర విజ్ఞప్తి మీ ప్రభుత్వా కంకరించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావ పక్షం కాపాడలేగన మీ యొక్క బిడ్డలనందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం నిర్లక్ష్యంగా జీవకుండా తమ యథార్థంగా జీవించలేదన్న సంపూర్ణ వైభక్తంతో జీవించలే చేపడమని ప్రార్థిస్తున్నాం ండి ప్రార్థంగా పాల్గొన్న వాళ్ళందరినీ ఆశ్రయించండి ఇంకా రాని వాళ్ళని నడిపించండి ప్రోగ ఒక్కగా కింద మహిళ పరచలే నడిపించండి ప్రోగ్రాలు పక్కన ద్వారా మీరు మనీ ప్రార్థన ద్వారా మీరు మనీ ప్రతి ప్రార్థనకి జవాబా గురించి మీరే మనీ కృష్ణ ప్రార్థిస్తా అంతా పాఠ పాడతారా వీలైతుందా హలో సరే సార్ నేను పాడతానులే సరే అన్న నేను పాడతాను అన్న పాట నేను పాడతాంలే నా స్తుతి పాత్రుడా స్ూ పిత్రృడావైయా నారాదనకు నీవయోగ్యుడవయ్యా నాస్టు పిత్రృడావానా ఆత్మకు ఆహారము నివాక్య పరవశ నివాక్యమేనా ఆత్మకు ఆహారము నివాసేనా ఆగమల దీపము నివాక్యేనా ఆగమల దీపము నివాసేనా నా పాదముల కు దీపము నాస్తి నా నివేయ్యా నివే యోగ్యుడవయ్యా నాస్తి తి పాత్రుడాయ్యా నీ కృపే నాశ్రయము నికేణ ఆత్మకు అభిషేకము నికృపేణము నికృపేణ ఆత్మకు అభిషేకము నికృపేణ జీవనాదరము నిపేణీవనా నికృపయే నా జీవనాదర నా నా స్ పాత్రుడా నారాదనకు నీవే యోగ్యుడవయ్యా నీవే యోగ్యుడవయ్యా నాస్తిడా ని సాంబర య స్ పరిపూర్ణత శ్రీ ఓను సిర ని సాందరము యరుషల నీ పరిపూర్ణత శ్రీ ఓను నీ పరిపూర్ణత నా జీవిత వయ్యము నీ పరిపూర్ణత నా జీవిత్యము నీ పరిపూర్ణకా జీవిత గమ్యము నాస్తి పానూ నీవే యోగ్యురవయ్యా నీవయోగ్యురవయ్యా నాస్తిడా చె ఎవరన్నా మనం చెప్తా ఓకే మన అలా వాక్యం చెప్పా సోకేసరా వాకింలో దేవానికి శోతం చేస్తాం పర్శున దీవాయి మసాటి దీవానికి శోతం చేస్తాం ప్రతి పో ప్రభా ప్రతిలో నీళ్ళు దొరక వేసా ప్రభా అం ఎక్కడ పోగలం మీ దగ్గర ఉన్న సమస్య మేము మీకు నమ్ముకున్నాం మేము వెతుకలే రక్షించుకున్నాం మీ ఆ కడలి చూడ మా పాపం శాపం రోగాలు భరించి అలాగే మూడు నుంచి వేసి అభ్ర సంతాగా మార్చినాం అలాగే ఆత్మీయుద్ధంగా మార్చినాం మీరు వెతికలేసా మీరు వెతికొని వేస్తా అందుకు సోత్రాలు చేస్తున్నాం నాది స్వరూపం కలిగించేయండి మీ జ్ఞానం కలిగించేయండి ఈ లోకం భయంకరంగా అయినా కానీ మీరు మాకున్న దేన్ని భయం లేదు అలాగే మీరు మాకు ధైర్యం ఇచ్చే దేవుడు మీ పరిస్థితి ఆత్మ మీరు మాట్లాడండి ఆత్మ నడుపులో మా సుబ్బు తొలగించి అలాగే మీ ఆత్మ కంట్రోల్ లో మీరు మాట్లాడి సైతం మనించి మరణిస్తున్న ప్రస్తుతం సార్ ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి సార్ ఫస్ట్ కొన్ని కదా ఫస్ట్ కోరించి ఫిఫ్టీన్ చాప్టర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ ఫస్ట్ కోరింగ్ ఫిఫ్టీన్ లో వరకు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ వరకు ఫిఫ్టీ నుంచి నేను చెప్పినది ఏమనగా కోరంతి సంఘం కూడా చెప్తున్నారు దేవుని రాజ్యం కోసం సిద్ధాడుతు దేవుని రాజ్యం కోసం ఈ పౌలముక్తుడు చెప్తు దేవుని రాజ్యంలో మీరు హెట్టా పోతారు అంటే కోరిక సంఘం అంటే దేవుని నమ్మకం బిడ్డలు కనుక అంటే తన రాజ్యం కోసం చెప్తున్న రాజ్యం మా మనమే కదా కానీ ఎత్త పోతారు మీరు హెచ్చా ఉండాలా అని వాళ్ళకు సిద్ధపాఠ జరుగుతుండ్రు నేను ఇంకా కురగంలో మన అక్కడ శరీరంగా ఉండొచ్చు అలా ఈ లోకం ఒకసారి జీవిస్తాను కానీ మీరు ఎట్లా జీవించాలా ఎవరు పోతారు అని అక్కడ చెప్తుండ్రు సహద అంటే దేవుడిని రక్షణ బిడ్డలు రక్షణ పొందే బిడ్డలు ఎంతో తపన కలిగి చెప్తుండ్రు ఈ కాలంలో పౌలు లేదు కానీ దేవుడు పోలు పర్వాలి పోలు ఒక చిన్న వాటి కనుక ఆ ఉన్నదన్న పని చేయాలా స్వతంత్రించుకున్నాడు శ్వేత అక్షసను సుకోదు ఇదిగో నేను ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను ఇక్కడ చూతంత్రించుకున్నాడు శ్వేత అక్షసం క్షుద్దు వాళ్ళు అంటే ఇక్కడ చూస్తే ఆత్మవిశ్వ సరికొంగించి చెప్తున్నాడు ఇంకేమంటు ఒక మర్ణం మీకు తెలియదు మర్మం పౌలుకు బయలుపరచబడి ఈ పౌలుకు బయలుపడుతుంది ఆయన షేర్ చేస్తు పంచుకుంటుడు సంగమర సౌదర్ బిల్డర్ లా పంచుకుంటు తెలియదు బయలుపడుతుంది మీకు ఒక మర్ణం నాకు బయలుపడుతుంది మీకు నేను తెలియబెడుతున్నా పౌలు పడుతున్నాడు మనమందరము నిద్రించము గాని రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందడము అలా సరగుతూ మార్పు పొందను అలా అంటే మన జీతంలో పూర్తిగా చంపు మళ్ళీ మార్పి మార్పు పొందాము అంటే మార్పు పొందాల పూర్తిగా ఏ సుప్రభులు లెక్క అంటే సరుపంలో రావాలా సరుపంలో రావాలా అదే మత వార్త మొత్తూ ట్వంటీ 22 ట్వంటీ టూ చాప్ల ట్వంటీ 23 నుంచి 24 ఫోర్ నుంచి చదువు బ్ర వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లి వెళ్లిపోయి కొందరు దేవుని మాట శరీరం ఈ లోపంలో అంటే వారు ఏం చేస్తారన్న సహించరా దేవుని మాటలి పాపంతో భయంకరండి విద్యాపతి సంపూర్ణ పునరుద్ధానము లేదని చెప్పడి సర్దుకయ్యలు ఆ దినమున ఆయన ఎద్దకు వచ్చి ఒకడు పిల్లలు లేక చనిపోయిన వేడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగజేయ చేయవాలని మోర్షి చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండ్రి మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానం లేనందున తన సహోదరుడు అతని భార్యను తీసుకునేను రెండో వార్డును మూడో వార్డును ఏడవ అలాగనే జరిగించి చనిపోయింది చనిపోయిన ఏడు వారికి చనిపోయింది అంటే ఏడు అంటే మనకు ఇంత సంపూతి అంటే ఏడు వారు చదివారు దాని తర్వాత ఆ వెనుక ఆ స్త్రీ చనిపోయి ఆ ఇస్త్రీ చనిపోయినా అంటే తన కాలంలో వచ్చినప్పుడు అందరు చనిపోయినరు ఈ ప్రభుత్వంలో అడుగుతుండ్రు వచ్చే బోధకలా అని అడిగారు అంటే ఈ షరికులు ఎత్తున్నాను షరికంగా ఉన్నాడు మళ్ళీ ఒట్టి అడుగుతానికి వస్తారు కానీ దాన్ని గ్రహించలేదు నేర్చుకున్నామని వస్తేనే అనుకొని ఏదో ఇంటర్వ్యూ చేస్తానని వస్తుంది ఇక్కడ ప్రభుత్వం అనుకోని చెప్పి కానీ దేవుడు ప్రభుత్వం ఏం చేయాలని నేర్చుకోవాలా దాన్ని గ్రహించాలా ఇది వచ్చింది కదా అని ఈ విధంలో ఆ గుణగల లేరు ఇక్కడ చూస్తున్నా పునరుద్ద ఏడుగురి ఎవనికి భార్యగా ఉండు అప్పుడేమంటారు ఏడుగురికి ఎవరు భార్య ఉండును ఏడుగురు ఉంటారా ఒక ఆయన ఉంటారా అని అక్కడ ప్రశ్నలు ప్రభు నోటి నుంచి చెప్తున్నాడు ఆమె వీరందరికీ భార్యగా ఉండేను కదా అని ఆయన అడిగింది అందుకు వేస్తూ లేఖన ందుకు ఏ దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుతున్నారు చూడబడుతున్నారు వాళ్ళు లేఖ లేకుంటే మీరు పొరపాటు పడుతున్నారు అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కానీ ఏసుపురావు చెప్పినప్పుడు ఏమి మనం నేర్చుకుంటున్నారు కదా ఈ హితమే మీరు తెలుస్తుంది ఖాళీ అడగాల ఖాళీ చేయాలా వెళ్ళిపోవాలా దేవుని యొక్క రాజ్యం కోసం అరే పోయినాక ఎట్లా ఉంటారో మనీ అని అడుగుతున్నా మంచిదే ఒక ఆశక్తి మంచిదే కానీ ఆసక్తి ఎక్కువ ఉంది పై పైకుంది ఇంకేమంటారు ప్రభు ఇక్కడ చూడబడుతున్నారు ఎవరైనా పెళ్లి చేసుకున్నారు పునరుద్ధానం పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇవ్వబడరు భూలోకము ఇక్కడ ఇవ్వడత తీసుకుంటే కనుక అక్కడ ఉండదు అని చెప్తున్నారు మన ప్రభుత్వ వారు తరలోక మందు ఉన్న దూత వలె దేవుని దూతల అని ఉందరు దూతలవలే వల్ల ఉంది అలాది పరలోకంలో ఏముంటారంట తన కాలం ఊహించడం కావాల్ దూతల అక్కడ అలాది అక్షపంటే దూతలు ఏం చేస్తారు చూసాం మనం దూతలు పని చేస్తారు అక్కడ దూలోకంలో పని చెప్పిండ్రు దేవుడు ఇక్కడ పని చేస్తాను అక్కడ ఉంటాను అలా ఇక్కడ పని వేసుకుని వాడే ప్రభుత్వ మృతుల పునరుద్వానం గుర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్తాకు దేవుడను యాక దేవుడిన ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని చెయ్య చెప్పే సజీవుడికే దేవుడు కానీ ముతుడికే దేవుడు కానీ అలాదిగా రక్షణ పొంది అలాదిగా ఆత్మ పొందుకొని దేవుని ఆత్మ పొందుకొని దేవుని నమ్ముకునే వాళ్ళే సజుడు ఈ లోకంలో దేవుని దొరికే వాళ్ళు ఏముందంట ముతులు అంట అది చచ్చిపోయినవారు అసలు అదు కానీ వాళ్ళు జీవిస్తున్న దానికేమిటి సరిగ్గా జీవిస్తూ ఆత్మల వారు చచ్చిన కనుక మనం వాళ్ళు కొన్ని దూతలుగా ఉంటాడంటే ఇంక పార్టీ మాదిలా ఏముంటాం మనం మార్పు చేస్తాం అంటే ఒక దేవుని ఒక మహిమ సరూన మార్పు వద్దామని ఇక్కడ కురంగీ సంఘంకు పౌలు భక్తులు చెప్తున్నాడు ఇక్కడ మన ప్రభుత్వం అలా రక్షణ కొన్ని వాళ్ళు ఇస్తుంటా వాళ్ళకున్న దూతలు వల్లే ఉంటారని చెప్తున్నాడు పెద్ద దేవుడు వాషింగ్ మిషన్ మనకు దేవుని మేమే వాడుకోవాలా దేవునికి ఉన్న తీసుకొలిగిన మంచి దేవుని కన్నా ఆసక్తి భారం కలిగి ఉంటే దేవుడు చెప్తాడు ఆసక్తిని చూపిస్తాడు కానీ తది నేపథ్యంలో వాళ్ళు చూడలేక ఉన్నారు వాళ్ళ పాత నిమ్మల్ని ఉన్నట్టు పాత నిమ్మల్ని లేఖలేని వాళ్ళు గ్రహించలేక ఉన్నారు వాళ్ళు మేము పాతలు అభ్రాన్ సంతానం అంటున్నా అభ్రాన్ చేసిన లేదు కనుక ఇంట్లో ఇచ్చిందుకు వస్తారు కనుక మనం ఏం చేయాలా ఈ లోకం అనేది మేము మార్పు చెల్లించాలంటే అంచుజనం దేవుని వాక్యంలో జ్ఞానంలో మనం దేవుడిని ఎమ్డిస్తే దేవుడు తప్పకుండా ఈ రాష్ట్రాలు మనకు బయటపడుస్తాడు దేవుడు చిన్న వాక్యం తీసుకొని సరే మనం ఒక్కొక్కరుగా ప్రార్థన చేస్తాం హలో అన్నా మనం ఒక్కొక్కరుగా ప్రేయర్ స్టార్ట్ చేద్దాం అన్నా చే ఓకే బాగా సోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహన్ ఇతర మహిమ స్వరూక దేవ కృపమైన నీకు స్తోత్రమైన గొప్ప దేవ మీకు గడిచిన కాలం మమ్మల్ని సురూషితంగా కాపాడినైనా నా తండ్రి నీకు కృపరించినైనా ఇక దీని ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజీలుగా పెట్టుకుని ప్రభావ మీకు సన్నిధిలో ప్రభావ నీకు నేను స్థుతించలాగనా మీ వాక్యాన్ని ధ్యానించలాగనా మీకు స్వరం ఇల్లభించిన సమయాన్ని బట్టి నీకు అన్నాను ప్రభా కేసు తొలి స్తోతాలు అర్పించుకున్న ఒక నూతనమైన కృపను మాకు నడిపించండి ఓ ప్రభావ మీ పర్లోకొక జ్ఞానం నడిపించండి ప్రభావ ప్రతి చోట మీ కొరకు మీ సాక్షులు కొనేలా సహాయపడమని ప్రాదిష్టమైన వాక్యం ప్రభావ మీరు రక్త మాంసంలో పర్లోక రాజ్యం స్వతంత్రించుకునే నేరవన ప్రభావ శారీకంగా జీవించే వాళ్ళు పర్లోక రాజ్యంలో అడుగు చెట్టలేరని మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా నాదేవా పిచ్చి ఊరి అంచులు మేము ఉంటుంది ప్రభావ నా దేవా జన పక్కని కనికరిని చూపించాడు ప్రభావ శరీరంగా జీవించడానికి ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులుగా మారినప్పుడే వాళ్ళు మార్పు చెందుతు వాకింగ్ చెప్తున్నారు ప్రభా హోగగానే ప్రభావ మీరు లోకానికి దిగి వస్తారు ప్రభావం మార్పు చెయ్యంతో మహిమ ధరించుకుంటామని వాకింగ్ చెప్తుంది శరీరంగా జీవించే ఆ రీతిగా ధరించుకోరు అని ప్రభా మీరు కొరందీ సంఘానికి హెచ్చరించినారు ప్రభావ ఈ రోజు ప్రపంచంలో మా మమ్మల్ అందరినీ ప్రభావ హెచ్చరిస్తున్నారు ప్రభావ దానికోసం మీకు అనాలేవరూ ప్రభా నా దేవ మీరే మా స్థాయికి మీకు నూతనమైన జ్ఞానం చందమని ప్రభావ మీ వాత్య సరళత సంపూర్ణత పరిశుద్ధత మీ కలిగి మీ కొరకు జీవించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తామే గొప్ప కనికరం చూపించిన వాళ్ళందరూ ప్రభావ సర్వసత్తు నడిపించండి ప్రభావ అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం విడుదల కల్పించాయి మీ కనికెరం చూపి కృప చూపించమని ప్రార్థిస్తానైనా ఆయన ప్రభావిత వైరస్ బాధితులు అందరినీ రక్షించుకుని ప్రభావా భయంకరంగా వైరస్ ప్రపంచం అంతా అది ఉద్యోగించండి ప్రభావ ఆయన కనికరించమని ప్రార్థిస్తారు కృప చూపించి క్షమించండి ప్రభావట్ల మీ కనికెరని చూపించిన ఆ కలుసీలో మీకు చుట్టిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని అయినా ప్రార్థించిన ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని ప్రభావ రక్షించుకుని ప్రభావ ఓ ప్రభావాల జీవితాలు మరొక అవకాశం ఆ బిడ్డ అనుగురించి రక్షణ ప్రణాళికలు నడిపించిన ఆ డాక్టర్స్ నర్సు కూడా ప్రభావాల ప్రకటించేలాగా మీరు సహాయపడండి ఆయన వారందరి కోసం ప్రార్థించాలా ప్రాభ ఆయన మీరు మరణ సంఖ్య చాలా తగ్గించినారు ప్రభావ రెండవసారిది మరి విజృంభించి రాబోతున్న ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించిన ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ కాబట్టి మనుషులందరూ ప్రభావ మేమందరం ప్ర మనుషులకి హెచ్చరించాల ప్రభావ ప్రేమతో ప్రభావి వాక్యాన్ని ప్రభుత్వ ప్రకటించాలా అవగ్రహరించి వాళ్ళు తప్పించుకోగానే సాయపడండి అయినా మీరే ఆకర్షించుకుని రక్షించడం ప్రభావం తీర్చి సంఘం ప్రభావని ప్రకటించలాగానే సాయపడండి మతపరిమైన జీవితం నుంచి అబద్ద బోధం నుంచి ప్రభులు అంత విడుదల పొందాలని సహాయపడనైనా గొప్పదే మా దేశం గొప్ప గొప్ప సేవకులు నిర్వహించడం ప్రభావం ఎంతో విస్తారం ఉంది ప్రభావ పని వారికి ఒదికున్నారైనా పరిశుభ్రత సేవకులు మీరు లేపని ప్రభావ పెద్దకి ప్రేరేపించండి నూతనంగా అభిషేకించిన యవనోత్తులు కూడా ప్రభావిని రక్షించడం అని సాధిస్తాను మీరే మాకు స్థాయికి నడిపించిన దినవంతో మీకు సాయించడం నడిపించిన మేము పో మార్గం అంతలో ప్రభావ మీరు చేయండి మీకు నూతనమైన కృప నూతన అభిషేకం అనుగ్రహించి నడిపించండి ప్రభావ యథార్థతో పరిశుద్ధితో ప్రభా ప్రతి ప్రవర్తనలో సమస్త ప్రవర్తనలు మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ఓ ప్రభావ మీకు ప్రీతికరంగా మేము జీవించాల ప్రభావ భయభక్తులు గడి ప్రీతికరమైన సేవ మేము చేయాలని సహాయపడాయి అదేవా ఇంకా రాని బిడ్డలకు మీరు ఆస్వాదించి జీవించండి ప్రభావం జీవితాల మీరు నూతన కార్యాలయం జరిగించండి మంచిగా లేచండి ప్రతి కుటుంబాల పూల మీరు పోషించండి మళ్ళీ ఆరుగల్ తెచ్చి నూతన అభిషేకించి మీ సేవలు వాడుకోండి ఎంతమంది ఆరాధనలో పాలు ప్రతి పేరు ప్రతి కుటుంబాలను మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకం మీ సేవలు వాడుకుని ప్రతి అవసరం మీ తీర్చండి ఎస్సే జాబ్ లో పని బాట్ల అంతట్లో ప్రతి దాంట్లో ప్రభావ మీరే సహాయకులు మీద నడిపించాలని ప్రారంభిస్తాం నేను మీరు ఆకడం బాగు తొరగండి సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావిడ సేవా జీవితంలో అందరూ నడిపించండి ఎంత మంది అనారోగించండి బితల మీద కార్యాలయం జరిగించి కుటుంబాలను రక్షించుకొని మీ నామాన్ని పైన తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నత సర్వాధికారులు స్తోత్రాలుమించి గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభావి నూతన దిన జీవితంలో ప్రవేశపెట్టినందుకు వంద మరి చీకటిని ఆశ్రయించుకుని తండ్రి ప్రభావం ఆశలను వాటిని ఎరవరిచేవారని కాక తండ్రి ప్రభావ ఎలుగు సంబంధించి తండ్రి మిమ్మల్ని మౌనపరిస్తూ ముందుకు కొన్ని సగ బిడ్డలు అభిషేకించి పరిశుభాత్మక నింప వాటి మీద తండ్రి మా యొక్క ఆలోచనలు మా యొక్క ధ్యానం ఉండకుండా తండ్రి ప్రభు అక్షయమైన పనుల సంబంధమైనటువంటి నాయనా ఆలోచనలతోనే తండ్రి ప్రభావ శరీర సంబంధమైనవి విడిచిపెట్టి ఆత్మీయ అనుసారంగా ఆత్మ సంబంధమైన వాటి మీద మా యొక్క తలంపులు ఉంచుకున్నకు సహాయం చేయండి ఆత్మీయ స్థితిలో మేము ఎదుగుటకు సహాయం చేయండి ఆత్మీయంగా మేము ఎదుగుటకు సహాయం చేయండి మాకు నడు నడుద్యం దయచేయండి సమాధానం దయచేయండి మితబడిన వారి హృదయంలో ఫలించటకు సహాయం చేయండి తండ్రి ప్రజా కోవిడ్ బాధితులను పలు సుఖంగా కట్టలుపుతున్నాను సహాయం చేయండి రెండు వందల స్థలము మంచి ఇమ్యూనిటీ పవర్ ను ఆరోగ్యము లైక్ చేయండి సుఖండ్ రాబీ చుండాలి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి కర్రించి నాయన చిత్తం మొత్తం నెరవేర్చమని వేడుకొని చుంటున్నాము బలపడతామని వేడుకుని చుంటున్నాం తండ్రి నానా వారికి కావలసిన సంపూర్ణ రక్షణను అనుగ్రహించండి తండ్రి వాట్సప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన ఇంకా గొప్ప సేవా కార్యక్రమాలు జరగడం సాధించండి వీళ్ళు వారికి రక్షణ కలిగి చేయండి తండ్రి పరిస్థితి బట్టి ప్రారంభిస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా తండ్రి ఎంతో మంది సహోదరు సహోదరులు తండ్రి బలైతే వస్తున్నారు వారు నైనా వారి పండుగ కిరీటం మేము చూస్తున్నాం తండ్రి రామ గారు మాకు మాదిరి కృత్యంగా ఉంటున్నారు అనే విధంగా మేము కూడా నాయనా ధైర్యము త్యాగము తండ్రి ప్రజా వైభాగంతో సేవను ముందు కొనసాగించేసి బలపరచండి అదే మరిగా ఉండగా తండ్రి కార్యాలను చేయాలి ప్రభావిము తండ్రి ఆయన ప్రతిదిన ప్రారంభించి తండ్రి ప్రభా అక్కడ గొప్ప కార్యాలను నాయన మీరు చేస్తారని ఆశపడుతున్నాం తండ్రి అక్కడ వారి గిరిజనులు ఎవరైతే తండ్రి అడవి మనుషులు వారు అంటున్నారు తండ్రి నాయన వారికి నాయన చేయటం దయచేయండి వారికి సంపూర్ణ స్వస్థతను సంపూర్ణ రక్షణను కలిగి చేయండి అక్కడ జరిగే ఆటంకపరచాలనుకుంటున్న దురాత్మ సమూహములు వేస్తున్నామో లైవ్ అయిపోయిన తండ్రి వెళ్ళండ్రి కార్ కి మాకు భద్రతను నాయన ఏర్పాటు చేయండి ప్రజలు సహాయం చేయండి తండ్రి తిరిగి వచ్చినప్పుడు కూడా నాయనా సమాధానంతో గొప్ప కార్యములతో మేము నాయన ఇంటికి వచ్చినట్లు సహాయం చేయండి నేను అక్కడ విన్న ప్రజలకు తండ్రి నాయన వారికి అర్థం అయ్యే విధంగా అర్థం తీసుకుని మిమ్మల్ని అంగీకరించే మనస్సును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం సహాయం చేయండి ప్రజా బలపరచండి అదే విధంగా ఉన్న ప్రతి సభ్యుడు వెళ్ళనవుతున్న ప్రతి సభ్యుడు తండ్రి ప్రజాని యొక్క అభిషేకం పొందుకొని తండ్రి ప్రజాయన మీ కృప ఏర్పాటు చేసుకుని అక్కడ నాయన తండ్రి ఒక పాత్రలు వెళ్డబడితే సహాయం చేయండి తండ్రి గొప్ప కార్యాలయం చేయండి జాస్వాన్ని ముందు చూస్తున్నాం ఆయన ఆ బిడ్డని సంపూర్ణ స్వస్థత ప్రజా కర్ణించండి తండ్రి ఆ యొక్క కళ్ళని బ్రెయిన్ లో కిడ్నీ ఆ యొక్క జబ్బును తొలగించండి ప్రవ్వ సంపూర్ణ స్వస్థను ప్రభావ మీరు మెహత ప్రమాధానం దయచేయండి ఆ బిడ్డకి తండ్రి తోడుగా నిలుగా ఉండగానే వేడుకనిచ్చున్నాను కుటుంబానికి సమాధానం దయచండి మీరు లాంటిని స్పష్టపరచండి సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రవన్న ఆ వీక్నెస్ నిలగించండి రామస్వామి వారికి ఉన్న కోవిడ్ నుంచి సంపూర్ణ విడుదలండి నాయన బలపరచండి నాయన అనుగ్రహించండి వారి శత్రువులను నాయన మనస్సుగా ఉంచండి ప్రభావ మమ్మల్ని ద్వేషించి మమ్మల్ని అసహించుకుంటున్న వారు నాయన మమ్మల్ని క్షమించి వారి మమ్మల్ని ప్రేమించే వారుగా సినిమా వేడుకుని చుంటున్నాం మీ చేతిలో కత్త తెచ్చున్నాం ఒకప్పుడు తండ్రి ప్రభా దుష్ట సంబంధులం ప్రవ నేనైతే తండ్రి ఘోరమైన పాత్రలు ప్రభ అటువంటి నా జీవితంలో వెలుగునిచ్చినారు తండ్రి ఈ రక్షణ ఇంకా రోజు రోజుకి నేను సహాయం చేయమని నా తగ్గించి స్వభావం అనుగ్రహించిందని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ త్రికుమారుడైన ఏ శుక్రీస్తు పరిశుద్ధన మేము నాకు తండ్రి ఆనంద్ సోమేశ్రభు నీతి మంత్రుల మహాన శక్తి మంత్రులు యేశ్వభం ఎందు మంత్రో కోవిడ్ రోజు మన తీవ్రంగా పనిచేస్తుంది కనుకప్రభ మనుషులు స్వస్థపరచండి మనుషులు ఆత్మని తెలివండి అలాగే నువ్వే దేవుడుగా దివుడు అలాగే గ్రహించగలగా ఉదయం జ్ఞానం కలిగించి నా దీవాన్ని శ్రోతం వాళ్ళ పాపలు క్షమించండి వాళ్ళు స్వస్థపరచని ఆ పడక నుంచి నా దీవాన్ని శ్రోతం దగ్గర నడిపించి రక్షణ దాన్ని ఎంతో మంది వ్యాధి వచ్చింది మా కుటుంబ కుటుంబ ప్రభా అందరు మానాల వాళ్ళబి రక్షణ పొందాలభ ఎంతో మంది ఈ ప్రభావాలు అడిగా ఈ కోవిడ్ నుంచి రోగు చచ్చిపోయింది జ్ఞాపకం చేసుకోండి వాళ్ళబి ఆత్మ తెరవ జ్ఞానం చేసని ఆత్మ తెరవండి నువ్వే దేవుడు వాళ్ళి రక్షణ కలిగొచ్చని డాక్టర్ నుంచి మొదబెడుతున్నసుప్రభ వాళ్ళ కఠిన ముందు తొలగించని అక్క తొలగించి ప్రేమ జాలి తెచ్చని వాళ్ళకి స్వార్థ పోవాలా వాళ్ళ రక్షణ పొందాలా ఉన్న ఉన్న ప్రభావాలు అడిగా చెప్పాలా ఉన్న ఉన్న ప్రభావాలా ఎక్కువ బిల్డ్ ప్రభావ చేయకుండా స్నానం చేయండి నర్సు ముట్టని తాకలి జ్ఞానం దర్శనం చేయండి వాళ్ళ వైరస్ రక్షణ పొందాలా నా దీవానికి శోతం చేస్తాను యశ్వ్రభా మా దేశం కానీ నేను దేశం ప్రభావ అలాది ఆర్థికంగా పడిపోయింది దాని ప్రభావిత స్టోర్ చేయండి మా ఇంతమంది సోదరులు ఇప్పుడు ఆన్లైన్ లో వాళ్ళ తాకాలి వాళ్ళ కుటుంబంలో ప్రభావ ఆత్మతో బలంతో జ్ఞానంతో ప్రవచన బలంతో అలా ఎక్కడో చంపి అందరు సేవ చేయాలి యశ్వభా ఇంకా రానుబిడ్డలు రావాలా ఆన్లైన్ జరగా సేవ చేయాలా తన ప్రాంతం మాటగా సేవ తీవ్రంగా జరగాల కోత ఇస్తారంగా ఉంది సేవ జరగని ఏసు చెప్పాలి చెప్తాను నిలబెట్టుకోండి నా దేవానికి ఆదివంతు మీరు పరిశుభాత్మ సహాయం చేసి దయ్యాలు కాల్చేసి దీని మంతా మీకు కృపణి నడిపించే మనీషన్ వైరస్ బాధితులకి బతుకర్కి సదాకాలం తోడైన